కీర్తన సంఖ్య నాలుగు వందలు ముడుమూర్తులనైనా ముంచుకొను వేడి విరహములోయ మెరుంగు మతికి రుచి చేయువలపు పూపవయసున పండుగొడమించునీవలపు తిపులకు గడుదీపు దినదినము వలపు సిగ్గరుంగదు వలపు శిరసుకెకును వలపు వొగ్గించునన్నిటికి ఒడిగట్టువలపు బగ్గనను నటు గుండె పగిలించు నీ వలపు అగ్గలపు జానలకు నాయమీ తెగువదెచ్చును వలపు తేలించుని వలపు ఇగిరించు కలిమిలే మెరగదీ వలపు వగల శ్రీ వెంకటేశ్వరు మాయలి వలపు తగులు విరికానివలే తగిలించువలపు